భా భా శంకర్రీపద ఓం సహనా సహనం భవస్సు సహజీంతర వాహి నాగీత నాగావరీ ఓ ఇద్ర ఆత్మానసభవేత్మీ అహం బ్రహ్మాస్ తస్మాత్ తత్ సర్వమే ఆమె తెలుసుకున్న తర్వాత తత్ అది తెలుసుకున్నది సర్వము అయినది కాబట్టి ఇక్కడ అదేత జ్ఞానము అహం బ్రహ్మాస్మి జీవ జీవ ఈశ్వరుల లేదంటే జీవ బ్రహ్మల ఐక్యము సర్వాత్మభావము ఫలము అది మోక్షము ఇది వ్యవస్థ అయితే అసలు కర్మవాదులైన కుమారుల భట్టు మొత్త కుమారుల భట్టు ఇతరులు వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఉపనిషత్తులను వాళ్ళ అర్థవాదాలుగా దాన్ని కొట్టి పారేశారు దీనికి దానికి అర్థం మీరేం పట్టించుకోకుండా అది బట్టి ఇంపార్టెంట్ కాదు అని వాటిని సుఖరాము త్రోషం వచ్చినారు లేదు నేనే బ్రహ్మ ఇలాంటిది ఏం లేదు అసలు వాళ్ళు బ్రహ్మనాస్తి కాదు కుమారుల భక్తి సిద్ధాంతంలో ఈశ్వర నిరాకరణం చేస్తారు వాళ్ళు నిరీశ్వర కర్మయే జగత్ సృష్టికి హేతువు మళ్ళీ ఈ బ్రహ్మాన్ని ఒకటి పెట్టేటప్పుడు పోండి దేవుడు అని ఒకటి పెట్టే తనుకోండి వీళ్ళు కర్మ చేయడం మానేసి దేవుడు భజలు చేస్తూ కూర్చుంటారు అది కరెక్టే కూడా నిత్య కర్మానుష్ఠానం మానేస్తారు భజలు చేస్తారు భజ హరే రామ హరే కృష్ణ జంతులు వేస్తారు నిత్య కర్మానుష్ఠానం చేయరు అందుగురించి వాళ్ళు ఏమన్నారంటే లేడు పొన్నారు ఎవరు కుమారుల హక్తాదయ సరే ఇంకా ఇతను ప్రభాకర ముడు చాలా గొప్ప మీమాంసకుడు ఆయన ఉన్నాడంటే ఉపాసన అనేది ఒకటి ఉంది అని కుమార్తె పట్టు కంటే డీవియేట్ అయ్యి కర్మతో పాటుగా ఉపాసనని కూడా ఆయన స్వీకరించినాడు జ్ఞానాన్ని ఆయన ఒప్పుకోలేదు జ్ఞానం ఉంటే ఏమి లేదు ఏమిటి జ్ఞానం ఏం ఏం ఘట ఏమిటి దాంట్లో ఏమిటి పురుషార్థమేం లేదు జ్ఞానంలో జ్ఞానం ఉంటుంది ఘటపటాది జ్ఞానంలాగే ఏదో ఉంటాయి ఉన్నదేవో తెలుస్తాయి దానివల్ల పురుషార్థమే ఉండదు చేయడం వల్లనే పురుషార్థం కాబట్టి మనసీ క్రియ ఉపాసన అది మనస్సుతో చేసేటువంటి క్రియ అలా ఉపాసన అహం బ్రహ్మస్మీ అని ఉపాసన దాంట్లో సంపదు ఉపాసన సంపద ఉపాసన అంటే అల్పమును అధికముగా భావన చేయ దాని వలన వీడు సర్వాత్మ పొందును అని ఆయన చెప్పాడు అయితే దీని మీద అబ్జెక్షన్ ఏమిటంటే ఉపాసనలో అల్పము అల్పము అల్పమును అధికముగా భావన చేస్తాము అంతే కొద్దిసేపు భావన చేస్తారు అల్పము అల్పముగానే మిగిలిపోతుంది అధికము అధికముగానే ఉంటుంది అల్పము అధికం ఎందుకు అవుతుంది దీ అన్యస్య అన్యభావ ఉపపద్యతే ఇతరము ఇతరముగా అగుట అనేది అంగీకారము కాదు అంతేకా దీన్ని ఉపాసనగా స్వీకరించినట్లయితే అహం బ్రహ్మాస్మితి తత్సర్వభోభవ సర్వముగా అగుట మాటకు విరోధం వస్తుంది కాబట్టి ఆ విధంగా దీన్ని ఉపాసనగా స్వీకరించడానికి వీలు లేదు ఇది జ్ఞానముగానే పరిగణించవలెను అని సిద్ధాంతం దీని మీద అబ్జెక్షన్ పూర్వపక్షం మీరు ఉపయోగపట్టాల్సి ఉంటుంది దేవు వచనా సంపత్తేరీ సద్భావామూలుగా అల్పమును అధికముగా మీరు నేను భావన చేస్తే అల్పము అల్పముగానే ఉండిపోతుంది అధికము అధికముగానే ఉంటుంది అల్పము అధికం అయిపోదు ఒకటి మరొకటి అవదు కానీ ఎక్కడైతే వేదము అలా విధించినదో వచనము వేదవచనము అలా విధించినదో సంపత్తి ఉపాసనలు విధించినదో అక్కడ వేదవచన ప్రామాణ్యాన్ని ప్రామాణ్యాన్యనుపపత్య ఒకవేళ వేదవచనము ప్రమాణం కాకుండా పోతుంది వేదం విధించిన చోట సంపత్తిని విధించిన చోట అన్యస్య అన్యభావ మనం స్వీకరించాల్సి ఉంటుంది లేకపోతే వేదం చెప్పింది కానీ అలా అవదు అంటే వేద ప్రామాణ్యానికి భంగం కదా కాబట్టి వేదం చెప్పింది కాబట్టి మామూలప్పుడు ఇతర సందర్భాలలో అన్యస్య అన్యభావ అనేది అవదు కరెక్టే కానీ వేదం చెప్పింది కాబట్టి అహం బ్రహ్మాష్టమి అనే ఉపాసన సందర్భంలో మీరు సర్వాత్మభావమును పొందుత మనం స్వీకరిస్తాము వేదం చెప్పిన తర్వాత ఇంకా దాని మీద అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇన్ని రకాల ఆర్మించుతూ వద్దు అని కోరుకుంటారు కాబట్టి వచనాత్ వేదవచనము వలన సంపత్తేరీ సంపదుపాసన వలన కూడా తద్భావాపత్తి తదంటే బ్రహ్మ అంటే సర్వము సర్వభావమును పొందుత బ్రహ్మభావమును పొందుత అవుతుంది అని మేము అంగీకరిస్తాం అవుతుంది అలాగా అంటే అర్థమైతే ఇప్పుడు వీడు బ్రహ్మ కాదు ఇప్పుడు వీడు అల్పుడే అహం బ్రహ్మాస్మి అని సంపదుపాసనను అనుష్ఠించి వీడు భవిష్యత్తులో బ్రహ్మభావాన్ని పొందుతాడు అది ఉపాసన యొక్క మహిమ చేత అలా అవుతుంది ఆ ఉపాసనకు మహిమ ఎక్కడి నుంచి వచ్చిందంటే వేదముచే గనుక ఇప్పుడు వీడు యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్తున్నాడని ఎలా చెప్పారు వేద విధానాన్ని బట్టి చెప్పారు కాబట్టి ఇది కూడా అలాగే అవుతుంది అంతే తప్ప ఇప్పుడు బ్రహ్మే ఎప్పుడూ బ్రహ్మే తెలుసుకుని బ్రహ్మ బ్రహ్మగా అవుతాడని మాత్రం కాదు అని పూర్వపక్షం సిద్ధాంతం సంపత్తే ప్రత్యయ మాత్రత్వా ఇప్పుడు సంపత్తి అంటే ఏమిటి అసలు సంపత్తి సంపత్తి అని అల్పమునందు అధికమును ఉపాసనకు సంపత్తి అనేది సంపత్తి అని నువ్వు అంటున్నావు ఉపాసన అంటావు అది జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఏమిటది ప్రత్యయ మాతృత్వాలు అది ఒక మానసికమైన సంకల్పం భావన ప్రత్యయం ఉంటే భావన అలా భావన చేసుకోవడమే అంతే కదా సంకల్పము అంటే ప్రత్యయము అంటే భావన వస్తువును తెలుసుకుందుకు ఉపయోగపడుతుందే తప్ప మానసికమైన సంకల్పము థాట్ వస్తువును తెలుసుకుందుకు ఉపయోగపడుతుందే తప్ప వస్తువుకు లేనిదాని కల్పించలేదు దానికి ఆ సామర్థ్యం ఉండదు ఇప్పుడు నేను చూసి అది ఆ రాడ్ ఇను బంగారం అయిపోవాలి అని నేను భావన చేశాను అనుకోండి అది అయిపోతుందా అవ్వదు గురువు గారికి అవుతున్నా యువర్ గురువు ఈజ్ అ బ్లక్ మాస్టర్ అలా అవదు ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపీ దాన్ని బంగారంగా మార్చడానికి ఏదైనా ప్రాసెస్ ఉంటే అదే ఎడవాలి కానీ ఇలా చూసేస్తే అయిపోతుంది అవదు అలా తలుచుకుంటే అయిపోతుంది అవదు ఏమీ కాబట్టి వ్యక్తి విరుద్ధంగా మాట్లాడడానికి వీళ్ళు కాబట్టి ప్రత్యేయం అది ప్రజ్ఞ ప్రత్యయం ఏం చేస్తుంది ఒక జ్ఞానం జ్ఞానం కూడా ప్రత్యయమే ప్రత్యయము అంటే సంకల్పము లేకపోతే జ్ఞానం ప్రత్యయం ఏం చేస్తుంది మీకు తెలియని దాన్ని గెలుపు చేస్తుంది తెలియదు తెలుస్తుంది లేదు కానీ జ్ఞానము పుట్టిస్తుంది విజ్ఞాన ముఖ్యా జ్ఞాన నివర్తకత్వం తెలియకైనా చూడండి విజ్ఞానం అనేది ఎప్పుడు చేయమున్నా విజ్ఞానం అన్నా ఒకటే ఆ మానసికమైన చలన అలా భావన చేస్తారు అలా అదొక భావన అహం బ్రహ్మ అనే ఒక భావన ఆ భావన ఏం చేస్తుందంటే తనకు తన యందు తనకు గల ముఖ్యాజ్ఞానం ఏదైనా ఉన్నట్లయితే దాన్ని పోగుంటుంది తప్ప బ్రహ్మత్వాన్ని క్రియేట్ చేయలేదు అకారకత్వం అది కారకత్వం ఉండదు కారకత్వం అంటే క్రియాజనకత్వం అది అక్కడ లేని దానిని పుట్టించలేదు కాబట్టి అలాగే భావన చేసినట్లయితే ఆ భావన నుండి వస్తూ పుట్టేస్తుంది అనే మాట లేదు జ్ఞానం విజ్ఞానం ఏం చేస్తుందంటే అయ్యా నువ్వు పూర్ణోడవు నేను అల్పూడనాన్ని నువ్వు భ్రమ పడుతున్నావు నువ్వు పూర్ణోడవు అని శృతి బోధించినప్పుడు వీడి యథార్థస్వరూపము పూర్ణమే అయి ఉన్న పక్షంలో వీడి అజ్ఞాన భావన నేను అల్పూడను అనేది దానిని ఆ జ్ఞానము పోగొట్టి వీడి పూర్ణత్వాన్ని వీడికి కనపడేట్లే చేస్తుంది అంతే తప్ప వీడిలో లేని పూర్ణత్వాన్ని భావన క్రియేట్ చేయలేదు ఇప్పుడు రజ్జు సర్పార్థానికి ఆ జ్ఞానము అయం రజ్జు నర్ప అనే జ్ఞానము అది అక్కడ ఉన్న భావను పోగొట్టదు అజ్ఞానం చేత కల్పితమైన పామును మాత్రమే పోగొట్టుంది ఉన్న పాములు ఎలా పోకుంటుంది నిజంగా పాముంటే యూ హెవ్ టు డూ సంథింగ్ అబౌట్ నిజంగా పాము ఉంటే కాదు ఏం తలుపు వేసేసి ఉన్న పాముని పుట్టి సంపట చేత అయిన వాడిని వాళ్ళని పిలుస్తారు కొంచెం చరాకీ అయిన లేకపోతే స్నేక్ చాట్ మరికి ఫోన్ చేస్తారు వాడు వచ్చే ఆ పాము పట్టుదనుకుంటుంది దాంట్లో సమస్య ఉంటుంది సమ్ న్యూషన్స్ ఉంటుంది ఇప్పుడు వర్షం కురిసింది అనుకోండి సరే సమ్ ప్రాబ్లం వేసారు వీళ్ళు ఫేస్ చేయడం కొంచెం లేట్గా ఇంటికి వెళ్తాం అలాగే ఉంటుంది ఉన్న పాము సమస్య కాదు లేని పామే సమస్య లేని పాము వీళ్ళకి భయహేతువు అవుతుంది లోకల్లో జనాల్ని చూడండి వీళ్ళు వీళ్ళు ఎప్పుడు పాముతోటే సతమతమవుతూ ఉంటారు మీరు చూడండి జనాలు ఎప్పుడూ పామే సర్వత్రా పామే పాము భయంతోనే ఉంటారు ఎంతమంది పేర్లలో నాగా అని ఉంటుంది పని అని ఉంటుంది ఆ పేర్లవన్నీ ఆ పని నాగా ఎక్కడి నుంచి వచ్చాయి ఆ పెద్దవాళ్ళకి ఉండే పాము భయం పిల్లాడి పేర్లు పాపం చిన్నపిల్లాడు కాదండి వాడికి తెలీదు వాడి తెలియదు పెద్దవాళ్ళు ఎంత చూసుకుంటే నాగాను ఎంట్రై నాగా అంటే ఏదో ఉంది మరి ఎందుకు నాగా ఎందుకు అవసరం వచ్చిందంటే ఆ మా అమ్మగారికి నాగా అంటే భయం అందుకోసం పెట్టింది అది ఆ భయాన్ని జ్ఞానం పోకుంటుంది అంతే తప్ప కాబట్టి ఉన్న పాము ఇక్కడ జ్ఞానము జ్ఞానములకు మిథ్యా తప్పుడు అభిప్రాయాన్ని తొలగించే సామర్థ్యం మాత్రమే ఉంటుంది అంతే తప్ప లేని దానిని సృష్టించేటువంటి శక్తి దానికి ఉండదు నచవం సామర్థ్య ఇప్పుడు ఇక్కడ రాయి అది అది ఏమి ప్రకాశించుటలేదు నేను అంటాను ఓం అబ్ర గద్ర అంటాను ఆ రాయి ప్రకాశిస్తుంది ఎలా ఎందుకు ప్రకాశిస్తుంది అంటే దానికి ప్రకాశించే శక్తి లేకున్నా నా వచనాన్ని బట్టి ప్రకాశ యు ఆర్ బ్లసింగ్ అలాగేమీ ఉండదు నో లేని సామర్థ్యాన్ని వచనము సృష్టించలేదు ఉన్న సామర్థ్యాన్ని ప్రకాశించగలరు ఏమో ఈ మట్టితో అలా కవర్ అయిపోయింది మీరు జాగ్రత్తగా దాన్ని కనుక కట్ చేసినట్లయితే దాని లోపల వజ్రం ప్రకాశిస్తుంది అని చెప్పారు అనుకోండి మనం ఏదో పిచ్చి రాయనుకున్నాము అప్పుడు జాగ్రత్తగా దాన్ని కట్ చూస్తే లక్షలు ఖరీదైన వజ్రం వస్తుంది సో ఆ విధంగా ఉన్న మహిళ మనం చూపించగలుగుతుంది తప్ప లేని సామర్థ్యాన్ని సృష్టించాలి వీడు బ్రహ్మ కాదండి బ్రహ్మ కాదు అహం బ్రహ్మాస్మీ అహం బ్రహ్మాస్మి అని దానివల్ల బ్రహ్మైపోతాడు ఎందువల్ల ఈ వేదం చెప్పింది కనుక అంటే వేద వచనానికి అటువంటి లేని దారిని సృష్టించే సామర్థ్యము కలదు యు ఆర్ థాకింగ్ సమ్ సెంటిమెంటల్ థింగ్ థింగ్స్ ఓంట్ వర్క్ లైక్ దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ కుర్చీలో కూర్చోవచ్చు అంది దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ వచనం లేని వస్తువును సృష్టించే సామర్థ్యం లేదు వేదవచనం అనేది కూడా అక్కడ వేదవచనం మాటే మనం మాట్లాడి జ్ఞాపకం హి శాస్త్రం ఇది స్థితి ఈ వాక్యం తరచుగా పెద్దలు పోర్చేస్తూ ఉంటారు వాక్యము వేదవాక్యం కానీ పెద్దలు పలికే వాక్యం కానీ ఉన్న స్థితిని గుర్తు చేస్తుంది తెలుపుడు చేస్తుంది జ్ఞాపకం అంటే తెలుపుడు చేసేది అంతే తప్ప కారకము కాదు ఉన్న స్థితిని పిలుపుని చేస్తుంది తప్ప లేని పరిస్థితిని కల్పించలేదు లేని పరిస్థితిని సృష్టించలేదు ఇప్పుడు మీకు భయం ఉన్నదనుకోండి ఆ భయములకు హేతువు యథార్థం అనుకోండి అప్పుడు ఎవడో వచ్చి భయం లేదు అని చెప్పాడు కాబట్టి ఆయన చెప్పిన గురువు కాబట్టి భయం పోతుందంటే కూడా మీకు భయం ఉన్నది ఆ భయములకు హేతు అజ్ఞానము తెలియకపోవడము అప్పుడు ఎవడో మహాత్ముడు వచ్చి నువ్వు అజ్ఞానం వల్ల భయపడుతున్నావు అని చెప్పాడు తెలుసుకున్నారు భయం పోతుంది వచనము జ్ఞాపకమేవ నాకు కారకం వచనం తెలుపులు చేసేదే తప్ప తయారు చేసి ఇచ్చేది మాత్రం కాదు కాబట్టి అహం బ్రహ్మాస్మి అనే వేదం చెప్పింది కాబట్టి వీడు బ్రహ్మ అయిపోవడం వీడు ఒరిజినల్ గా బ్రహ్మయా కాదో చూసుకో ఒరిజినల్ గా బ్రహ్మ కాకుంటే వంద వేదాలు చెప్పినా వీడు ఏమీ అవడం అలాగే ఉంటాడు ఒరిజినల్ గా బ్రహ్మ అయితే వ్యాధుని చెప్పగానే వీళ్ళు తెలుసుకుంటే బ్రహ్మత్వం రక్తమైపోతుంది వచ్చిన మందుకు అంత మాత్రమే సామర్థ్యము కలదు స ఏష ఇహ ప్రవిష్ట ఇత్యాది వాక్యు పరస్య ప్రవేశం మనం ప్రవేశశ్రుతులను అనేకము చూసి ఉన్నాం ఈ ప్రవేశశ్రుతులు మన యొక్క బ్రహ్మత్వమును ఉపనిషత్తులు చెప్పే ఒక అందమైన పద్ధతి చాలా అందంగా చెప్పడం సో ఆ ఇంట్లో ఎవరున్నారు రాజుగారు ఉన్నారు ఏమిటి రాజుగారు ఎలా ఉన్నారు ఆ ఇంట్లోనూ అంటే ఇప్పుడే అరగంట క్రితమే ఆయన లోపల ప్రవేశించారు ఎవరు ప్రవేశిస్తే వారే ఉంటారు రాజుగారు ప్రవేశిస్తే సైనికుడు ఉంటాడు అక్కడ రాజుగారు ప్రవేశిస్తే రాజుగారు ఉంటారు అలాగే ఈ బ్రహ్మాండ శరీరము సృష్టించి దాని ఎందు పరమాత్మ ప్రవేశించినాడు కానీ మీకు హిరణ్యగర్భుడుగా గోచరిస్తాడు కానీ ప్రవేశించింది మనకు పరమాత్మయే కాబట్టి హిరణ్యగర్భుడు అని మీరు అనుకుంటున్నది ఎవరు పరమాత్మయే అలాగే ఒక మానవ దేహాన్ని సృష్టించి దానిలో పరమాత్మ ప్రవేశించినాడు అంటే ఇప్పుడు మానవ దేహంలో ఉన్నది ఎవరంటారు పరమాత్మే కాదండి నేనంటాడు వీడు అవును నువ్వే కానీ నేను ఆ పరమాత్మ కంటే జిన్నము కాదు అని తెలుసుకో కాదు నేను తెలుసుకోను నేను పరమాత్మ పరమాత్మే దాన్ని దాన్ని మూఢత్వము అంట కాబట్టి ఉన్న స్థితిని ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తోంది స్వరూపము దైవత్వము అని చెప్తోంది ఉపనిషత్తులు అన్ని అలా చెప్తున్నారు మహాత్ములు కూడా అలా చెప్తున్నారు నీ స్వరూపము దైవత్వము అని చెప్తున్నారు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేస్తే మనం ముందుకు వెళ్తాం మనలో ఉండే దైవత్వం ప్రకటమవుతుంది అది చేయకుండా ఒక కొంతి పూర్వపక్షం ఒకటి లేవనెత్తి జీవుడు దేవుడు ఒకటే అలా అవుతాడు ఒకటే అవడు ఒకటైతే వీడి కర్మల్ని చేయటం ఎందుకు వీడి బెంగ పెట్టుకుని దుఃఖాన్ని అనుభవి ఎవడో అనుభవితామన్నాడు వీడిని అది మనం అనుభవితామని చెప్పేవైతే వీడి శుభ దుఃఖాలను ఎందుకు అనుభవిస్తాం అనుభవితం మానేయొచ్చు అదే ఆ పాయింటే అది కదా కాబట్టి ఈ రకంగా అయోగ్యములైన పూర్వపక్షము లేవనెత్తి ఏవో పురాణ గాథాలను అడ్డుగా పెట్టుకునే ఈయన ఇలా చెప్పాడు ఆవాడు ఆ పూజ ఎక్కడ చేశాడు వీడు ఇది ఇలా చేశాడు దీనిలా చేశాడు అని చెప్పేసి నాలుగు లేదు టెంపుల్స్ని బలంగా పెట్టుకునే మీరు దైవం కాదు కాదు శృతి చెప్తోంది కదా ఈశ్వరూ కాదు ఎందుకని ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఈ రకంగా ఈ వాదాలు గత వెయ్యి సంవత్సరాలలో బొమ్మజముడు కంపల్లాగా పైకొచ్చి ఏవేవో పరిస్థితిని కూడా తగలబెట్టి వీడిపెట్టాడు బుద్ధుడు చెప్పాడు నీ స్వరూపములో అదైవము దేవుడు దేవుడు అనుకుంటే ఆ దైవుడు నీ స్వరూపములు ఉండగలడు చెప్పింది శంకరులు చెప్పారు వీళ్ళు శంకరాచార్య విగ్రహాలు పెట్టి అభిషేకం చేస్తున్నారు అదే నీ స్వరూపం దైవం కానీ శ్రీకృష్ణుడు ఇది దైవీ సంపద ఇది ఆసు సంపద ఈ ఆసు సంపదని దూరం పెట్టం ఈ దైవీ సంపదను అలవరుచుకో ఆ దైవం నువ్వే అని స్పష్టంగా చెప్తుంటే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప అడ్డగోడు పూర్వపక్షాలు లేవనెత్తి అడ్డుగొడితే దానికి ఎవడం చేస్తాడు వచనము ఉన్న విషయాన్ని చెప్తుందంటే అంతకంటే చేస్తుంది ఏమీ ఉండదు సో ప్రవేశ్వంతల యొక్క పరమసిద్ధాంతం ఏంటంటే నీకు దీవుడుగా అనుభవానికి వస్తున్న ఎంటిటీ ఒకటి ఏదైతే కలదో అది మీరు శోధన చేస్తే కానీ కొంచెం శోధన చేయాలి శోధన చేస్తే అది బ్రహ్మయే ఓ గ్రామంలో ఓ పాడుపడిన దేవాలయం ఉండే ఓ మహాత్ముడు వచ్చేటప్పుడు వచ్చి ఆ దేవాలయంలో కొంచెం అనుకూలంగా ఉన్న చోట తుడుచుకుని కూర్చున్నాడు ఎవరో మహాత్ముడు దేవాలయంలో పాడుపడ్డ గ్రామస్తులు పట్టించుకోవచ్చు పాడుగొడ్డ దేవాలయం వెళ్లరు అక్కడ దేవుళ్ళు ఉంటే వెలుగెడతారు తప్ప ఈ పాడుగొడ్డ దేవాలయంలో పాములు ఉంటాయి గబ్బిాలు ఉంటాయి అయితే దెయ్యాలు ఉంటాయి అక్కడికి మనం ఎందుకు దూరంగా ఉంటాయి సో ఈయన వచ్చి కూర్చుంటే ఎవరికో సూచన అనిపించింది సరే కొంతమంది ఉంటారు ఆయన కూర్చున్నప్పుడు ఆయన్ని దర్శించా అని మనకు మంచి మాటలు చెప్తే వినొచ్చు అని ఎవరు చేయలేరు ఆ రకంగా మొత్తం గ్రామస్తులు అందరూ వాళ్ళు అన్నారు మహాత్మా మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మా గ్రామానికి మీరు ఇక్కడే ఉండి ఈ జీర్ణాలయమును పునరుద్ధరించడానికి మీరు నాయకత్వం వహించండి మేము శ్రమదానం చేస్తాం ధనం కూడా మేము చందాలు వేసుకుని ఇస్తాం అంటే దాన్ని ఏముంది మీరు అభివృద్ధి చేసుకుంటారంటే నాకేం అభ్యంతరం లేదు ఇప్పుడు నేను అర్జెంట్ గా వెళ్ళి ఎక్కడికో వెళ్ళి చేసేది ఏమీ లేదు అక్కడ చేసి ఎక్కడే చేయొచ్చు సరే కానీ ఉన్నాను నేను అప్పుడు వీళ్ళందరూ క్లీనింగ్ మొదలుపెట్టారు గర్భగృహంలో ఈ పక్షులు కొన్ని కొన్ని వందల సంవత్సరాలు కొన్ని దశాబ్దాలు వేసిన వ్యక్తలన్నీ కూడా అలాగా గట్టిపడిపోయి అవన్నీ కూడా ఒక శిలారూపంగా పేరుకుపోయి ఉన్నాయి ఆ గర్భగృహాన్ని గుణపాలు పెట్టి అదంతా తల్లి సాఫ్ ప్రాసెస్ మొదలై ఈ నేను వెంటనే కాశీ బయలుదేరుతున్నాను ఏమైంది నీకేమైంది అంటే లింగం స్ఫటికలింగం పట్టుకొస్తాను మనం ఇక్కడ ప్రతిష్టంది దాన్ని అంటే ఆ మహాత్మ చెప్పాడు చాలా బుద్ధిమంతుడి వల్లే కూర్చో కాశీ అక్కడ లింగం అక్కడ లేదు లింగం లేకుండా శివాలయం వల్ల ఉంటుంది నువ్వు నోరు మూసి కూర్చోవు లింగం అవసరం లేదు ఓకే అప్పుడు ఆయన ఏం చెప్పేదంటే మీరు జాగ్రత్తగా ఆ పక్షులు వేసినటువంటి ఆ రక్తంని వాటిని మీరు జాగ్రత్తగా పాపలతోటి వాటితోటి ఇవ్వండి అడుగులు ఏదైనా ఉన్నట్లయితే దాన్ని చెడగొట్టే విధంగా మాత్రం కాదు అని ఆయన చెప్పి వీళ్ళు జాగ్రత్తగా తీస్తే అక్కడ ఉండి లింగం ఇవన్నీ తీసేసి కాబట్టి అది ఆల్రెడీ ఆలయం వీళ్ళు కొత్తగా కాశీ నుంచి లింగం పెట్టి ఈ కొంతమంది కాశీ వెళ్ళి లింగం పట్టుకొచ్చి వద్దామని హడావిడి ఇక్కడ ఎవరు చెప్తాడు కాశీ నుంచి పట్టుకొచ్చానని చెప్తాడు దాన్ని జాగ్రత్తగా సంజీలో పెట్టుబట్టుకొచ్చాడు కాశీలో ఎక్కడ కొంటాడు ఆ ఫుట్ పాత్ మీద అంతే కదా ఫుట్పాత్ మీదే ఉంటాయి ఇంకెక్కడ ఉంటాయి ఫుట్పాత్ మీద అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడ కొంటాడు ఇంకా అత్తగట్టే కానీ ఇక్కడికి వచ్చి నేను ఫుట్పాత్ మీద కొనాలని చెప్పడం కాశీ నుంచి పట్టుకొచ్చాను అంటాడు దానికి ఆ సెంటిమెంట్ ఏదో పెడతాడు అలా నేను చూశాను కాబట్టి చెప్తున్నా కాబట్టి కాబట్టి మీరు దేవుణ్ణి ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఇక్కడ పెట్టకరా ఈ జీర్ణ దేవాలయం జీర్ణం అవుతూనే ఉందిగా కాబట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉన్నాడు అజ్ఞానం చేత కత్తు వేయబడి ఉన్నాడు ఆ జ్ఞానాన్ని నివారణ చేస్తే పని అయిపోయాడు అది సంగతి కాబట్టి ప్రవేశించి అంతకుముందే ప్రవేశించి అడుగు కొత్తగా కాశీ నుంచి అక్కడ పెట్టి ప్రతిష్ట చేసి ఇది ఏం చేయగలక్క అంతకుముందే ప్రవేశించి ఉన్నాడు ప్రవేశించి ఉన్నాడంటే ఇప్పుడు లోపల ఉన్నది దేవుడనే తెలుస్తోంది కాబట్టి శ్రీతి అహం బ్రహ్మాస్మి అని చెప్పిందంటే చాలా బాగా చెప్పినట్లే అవుతోంది తస్మాత్ బ్రహ్మేతి న్రహ్మభావి పురుషకల్పనా సాధ్వీ కాబట్టి అహం బ్రహ్మాస్మిలో ఉండేటువంటి ఆ మహావాక్యంలో ఉండే బ్రహ్మశబ్దానికి ప్రస్తుతం బ్రహ్మకాలు వీడు ప్రస్తుతానికి వీడు సంసారయే వీడి ఉపాసన చేసిస్తే భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు కాబట్టి బ్రహ్మశబ్దానికి అర్థం ఏం చెప్తారు బ్రహ్మభావి పురుష భవిష్యత్తులో బ్రహ్మ కాబోయే పురుషుడు అని అర్థమ ఒకతను నన్ను చూడడానికి వచ్చాడు యంగ్ మ్యాన్ యంగ్ పీపుల్ వస్తే సంతోషం వాళ్ళకి ఏదైనా మనం సర్వీస్ చేయొచ్చు మన దగ్గర ఉండే వస్తువు ఏదైనా వాడికి ఉపయోగించుకుంటాడంటే ఇవ్వచ్చు పది రూపాయలు కావాలంటే కూడా ఇవ్వచ్చు ఏం చేస్తున్నావు అంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను అని నే నేను నన్ను చూడు సైకిల్ నేర్చుకుంటున్నాను సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్నాను అనేవి దే ఆర్ నాట్ ఫుల్ టైం జాబ్స్ వేరే ఫుల్ టైమ్ జాబ్ అవుతూ ఉంటుంది చూసుకుంటూ ఇచ్చేస్తా అంతే తప్పుడు వీటిని ఫుల్ టైం జాబ్ గా ఎవరూ చేయదు నువ్వేం చేస్తున్నావు అని నేను అడుగుతున్నా నేను అదే చేస్తున్నాను అంటే పొద్దు నుంచి సాయంకాలం మీద సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతూ ఉంటావా అవును బీటెక్ పాసే అలా చేస్తావా అవును ఉద్యోగం చేరవా చేరను ఎందుకని ఉద్యోగంలో చేరితే ప్రిపరేషన్ ఫుల్ టైం ఉండదు అప్పుడు నేను అన్నాను ఒకవేళ ఈ ప్రిపరేషన్లో నువ్వు నెగ్గకపోతే అప్పుడే ఉంటుంది అంటే నెగ్గకపోవడం అనేది ఉండదు అని అది ఒక భ్రమ అతను నెగ్గలే తర్వాత ఉద్యోగం దొరుకుతుంది ఈ లోపల అతను చదివిన ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అప్సోలేట్ అయిపోయి అతను వరల్డ్ నైన్టీ సెవెన్ ఇప్పుడు వరల్డ్ నైన్టీ సెవెన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే కూడా వాళ్ళకు కూడా తెలియదు ఆ మైక్రోసాఫ్ట్ వాళ్ళకు కూడా ఎంఎస్ దాస్ ఎవరికి తెలుసు నాకు తప్ప ఇంకెవరికి తెలుసు బ్ర అలా వేరే అన్నారు సో కాబట్టి వాడిని వాడు ఇప్పుడు ఏం వాడు ఏమనుకుంటాడు నేను కాబోయే కలెక్టర్ అని అనుకుంటాను కాబోయే కలెక్టర్ వేరు కలెక్టర్ ఇది అహం బ్రహ్మాస్మి అలాంటిది కాదు సరిపడిందండి ఇది ఇప్పటికే వీడు బ్రహ్మ తప్ప కాబోయే కలెక్టర్ కాదు ఇప్పటికే వీడు బ్రహ్మ అది సంగతి కాబట్టి బ్రహ్మశబ్దానికి బ్రహ్మభావి పురుషుడు అని మీరు అర్థమును కల్పించి చెప్పుట తప్పు నా సాధించి అది బాగులేదు సాధనంటే బాగుండదు బాగులేదు మహాత్ము నాతో అన్నారు కానీ మీరు వీళ్ళు భగవంతుణ్ణి బయట దేవాలయమునో కొంచెం ఓపెన్ మైండ్తో వినండి మరైతే మరోలాగా మొదలుపెట్టాను కాబట్టి చెప్పేస్తాను మీరు ఓపెన్ మైండ్తో వినండి దేవాలయంలో ఉన్నాడు ఏదో జనకేశ్వర స్వామి పార్థసారసి స్వామి రంగనాథ స్వామి ఇక్కడ ఉన్నాడు గంగనాధ స్వామి ఇక్కడ ఉన్నాడు అవి ఎలా మొదలుపెట్టి మీరు దేవుణ్ణి మీకంటే బయట బాహ్యములం ఉన్నట్లుగా ఒక నామరూపాలతోటి మీరు ఆరాధిస్తే ఆ సందర్భం భేదబుద్ధితో ఆరాధించినప్పుడు మీ మనస్సు నామరూపములకు పట్టుకుంటుంది పట్టుకుని బహిర్ముఖమవుతుంది ఒకసారి నామరూపం నామరూపాత్మకంగా తయారయ్యి బహిర్ముఖమైన మనస్సు ఒక నామరూపం నుంచి ఇంకో నామరూపానికి పరుగులు తీస్తూ ఉంటుంది రంగనాథ ఆరాధన పూర్తయింది మళ్లీ నేను చెన్నకేశ్వర స్వామిని పూజిస్తాను ఆపై నెలలో బిల్వ మంగళ స్వామిని పూజిస్తాను అని ఈ విధంగా మీరు ఈ సమాస పదంతో కూడిన ప్ర నామధేయాల పరుగు తీస్తూ ఊళ్ళన్నీ తిరుగుతూ ఉంటాడు బహిర్ముఖుడైపోతాడు అది కాదు పద్ధతి మీరు ఈశ్వరుణ్ణి వెతికి పద్ధతి అది కాదు మీరు ఈశ్వరుణ్ణి హృదయంలో ఆత్మరూపంగా వెతుక్కోండి అని ఓ మహాత్ముడు చెప్పారు స్వామి రామదాస్ తరి ఓ మహాత్ముడు కాబట్టి బ్రహ్మయుద్ధానికి బ్రహ్మభావి పురుష అనే ఒక కల్పనల్ని పెట్టి ప్రస్తుతానికి నేను వింటే దేవుడు బయట నీకంటే భిన్నంగా ఉన్నాడు అని చెప్పేటువంటి మాటలు అవి బాగులేవు నా సాధ్యు ఇష్టార్థ బాధనాక్ష పైగా మీరు అంటే ఇప్పుడు బ్రహ్మ కాదు ఇప్పుడు జీవుడే జీవేశ్వరులకు భేదమే అనే మార్గాన్ని అవలంబిస్తే పోనీ మీరు కోరుకున్న ఫలితం మీకు సిద్ధిస్తుందని అనుకుంటున్నారా ఏమీ సిద్ధం ఏమీ సిద్ధం ఇప్పుడు దేవతలను కామనలతో పూజిస్తే బహుముఖంగా అనేక దేవతలను అనేక కామనలతో వేరు వేరు దేవతలను పూజిస్తే కామనలన్నీ తీరిపోతే అప్పుడు నాలాంటి పుట్టుగాడు వచ్చి మీరు నిష్కామంగా పూజ చేయండి అని అనవసరం ఎందుకంటే వాళ్ళకి ఇష్టార్థం సిద్ధిస్తుంది కదా నేనంటాను నీ కామనలన్నీ తీరి వెళ్లాగా కాదు నువ్వు దేవతా పూజ చేసేసినంత మాత్రమే నా దేవత వచ్చేసి నీ ఒళ్ళు పోసేయేది నీ కోరిక ఎందుకంటే దేవతా భక్తులకు కూడా విపత్తులు కనపడుతున్నాయి సర్వత్ర పైగా ఈ దేవతల్ని బాగా ఎక్కువగా ఆరాధించిన వాళ్ళ కొంపంలోనే అన్ని ఛిద్రాలు వాళ్ళ కొంపంలోనే ఉన్నాయి పైగా అదో సమస్య కొద్ది నుంచి పొద్దున్న లేచింది మొదలుకొని దేవతార్చనని మొదలుపెట్టి ఆరింటికి స్నానం చేసి దేవతార్చన చేసి చేసి చేసి ఎనిమిదైనా దేవదాతినే తొమ్మిదైనా దేవదాతినే ఇంట్లో వాళ్ళకి తిండి తినవ్వకుండా తరువు తినకుండగా పంపలో ఎవరికి విశ్రాంతి లేకుండా చేసి ఫ్రీడమ్ లేకుండా చేసి జస్ట్ ఉంటారు ఈ ఆర్థడాక్స్ పీపుల్ వాళ్ళకున్నన్ని సమస్యలు వాళ్ళకున్న బృహచ్ద్రాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఒక ఆయన శివుడు తల మీద పోసిన నీళ్లు ఆరకుండా పోస్తూనే ఉంటాడు నమ్మకం నమ్మకంతో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్తే అక్కడ గడపకి గుర్రపు నాడా మేతుతో కొటండి గడపకి గుర్రపు నాడా నాకు తెలియలేదు ఈ జిల్లా కొట్టని అడిగితే భూత ప్రయోగం చేయాల్సి వచ్చిందండి అని చెప్పారు ఏమిటండి భూత ప్రయోగం ఏంటండి అంటే అమ్మాయికి భూతం పట్టింది అల్ల్యం భూతం పట్టింది నీకు పట్టింది భూతం నీకు అజ్ఞానం అనే భూతం పట్టింది అమ్మాయి ఇరవై ఏళ్ళ అమ్మాయి ఆమె సైకలాజికల్ గా డిస్టర్బ్ అయింది దానికి ఏదో కాజెస్ ఉంటాయి భర్త ఏదో కొంచెం రిడ్యూస్ చేసేదాన్ని అంటే ఆమె డిస్టర్బ్ అయింది కొంచెం భర్తతో మాట్లాడి పెద్దవాళ్ళతో చెప్పించడము ఆమెను కొంచెం కాపాడడము ఒక సైకాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవడం చేయాల్సింది పోయి నిత్యం నమ్మకం చెప్పి నువ్వు అభిషేకం చేస్తావు కదా విద్య పెట్టకుండానే చేస్తాడు ప్రతి నిత్యం అభిషేకం చేసి కొంపలో భూతం ప్రవేశించిందని అండడానికి నీకు అసలు మనసు ఎలా నీకు పట్టింది భూతం అమ్మాయికి పట్టలేదు నీకైతే ఖాయంగా పట్టింది అజ్ఞానం అనే భూతం నీకు పట్టింది ఆ గుర్రపు నాడా సంవత్సరం పారేసి మీ అమ్మాయిని డాక్యుమెంటరీలో డాక్యుమెంట్ డిగ్రీలు తీసుకెళ్లి నువ్వు చేసుకున్న అభిషేకాన్ని సౌమ్యంగా కొనసాగించు సరిపడుతుంది దాల్ యుహోకుడు సమస్యలు వెంటనే ఏం పరిష్కారం అవో నేను చెప్పిన దానికి పరిష్కారం అవ్వ నువ్వు చేసిన దానికి పరిష్కారం అవో నేను చెప్పిన ఫ్రీడమ్ ఉంది నువ్వు చేసే దాంట్లో సమస్యని జటిలం చేసుకోవటం అనే అజ్ఞానము మూర్ఖత్వము ఉన్నది తెలుసుకో అని చెప్పారు నా కాబట్టి ఇష్టార్థ బాధనాచ ఇప్పుడు నేను చెప్పిన మార్గం నువ్వు పాటించకపోతే నువ్వు నీ కోరిక తీరిందనుకుంటున్నావా లేదు పోని సరే జీవుడు వేరు బ్రహ్మ వేరు నీ కోరిక ఏమిటి చెప్పు పూర్ణత్వము నాకు ఆనందం ఆ తీరిపోతుందా భేద బుద్ధితో తీరిందా ఇప్పటికి తీరిందా కాబట్టి ఇష్టార్థము నీ మార్గంలో కూడా సిద్ధించేది కాదు ఏ ఏ శంకతో నీవు ఏకత్వాన్ని వ్యతిరేకిస్తున్నావో ఆ శంక నీ మార్గంలో కూడా ఉండమే ఉంటుంది శుభ్రం అది సంగ్రహవాక్యం దానికి వివరణ సైంధవఘనవత్ అనంతరం అబాహ్యం ఏకరసం బ్రహ్మా ఇది విజ్ఞానం ఒక జ్ఞానము ఒక అద్భుతమైన అనుభవము అనుభవ జ్ఞానము తెలివిట ఏమిటది సర్వజత్కారణమైనటువంటి ఆ సత్యతత్వము దానికి బ్రహ్మ అని పేరు అది ఏకరసం దాంట్లో అనేక విశేషాలు ఏమీ ఉండవు కొబ్బరికాయ మామిడికాయ పచ్చ కొంత కారం కొంత పులుపు కొంత ఉప్పు కొంత కొబ్బరికాయ కొంత మామిడికాయ అలాగే ఉండదు ఏకరసం సో బ్రహ్మ అంటే అద్వయం దాంట్లో ఇన్ని అంశాలు ఉండవు ఏకరసం అంటే సచిదానందము అది ఏ సతు అది ఏ చి అదే ఆనందము ఏది ఆనందమో అది ఏ సతు ఏది సతుయో అదే చుతు ఏది చితుయో అదే ఆనందము అది వన్ థింగ్ ఎలాంటిది ఎలాంటి హోమోజీనియస్ అంటారు హోమోజీనియస్ సెటిరోజీనియస్ కాదు హోమోజీనియస్ మోనోలిక్ అని అంటారు బండరాయి ఎలా అయితే ఒకే రాయి అదే విధంగా ఒకే సచ్చిదానంద బ్రహ్మ సైంధవ ఘనవత్ అనంతరం ఉప్పు ఉప్పు గడ్డ తీసుకుంటే పైన ఉప్పు మధ్యలో ఉప్పు అడుగున ఉప్పు కుడివైపు ఉప్పు ఎడవైపు ఉప్పు అంతా ఉప్పు మధ్యలో ఉప్పు కానిది ఉంటుందా ఉండదు అలాగే బ్రహ్మ అంతా బ్రహ్మయే అబ్రహ్మ అంటూ ఏమి ఉండదు బ్రహ్మ కొంత ఉండి కొంత అబ్రహ్మ వచ్చిందనుకోండి ద్వైతం వచ్చేస్తుంది ఇంతవరకు బ్రహ్మ ఈ పైన జీవుడు అన్నారనుకోండి అంతరం వచ్చేసింది తేడా వచ్చేసింది అదే ద్వైతం జీవుడు అంటే ఇంకా వేరే ఏం లేదు అంతా బ్రహ్మయ్యాడు వీడు ఏమని చెప్తాడు హృదయంలో దేవుడు దేవుడు ఉన్నాడు జీవుడు ఉన్నాడు కొంత దేవుడు కొంత జీవుడు మరి ఇంతవరకు జీవుడు ఈ పైన దేవుడు అలాగేమీ లేదు అబాహ్యం దీనికి లోపల బయట ఏమీ లేదు దేవుడు బయట ఉన్నాడు జీవుడు లోపల ఉన్నాడు జీవుడు దేవుడు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అవన్నీ నీ కల్పన బాహ్యము ఆంతరము లోపల బయట అనేది ఏ లేదు అని అని విజ్ఞానం సర్వము బ్రహ్మయే అని విజ్ఞానం ఈ విజ్ఞానం ఎక్కడుంది సర్వస్యాముపనిషది ప్రతిపి అర్థ ఉపనిషత్తులోకి వస్తే అక్కడ ప్రతిపాదించే అర్థం ఇదే అప్పుడు అందరూ అలా ఇలీకరించారు అప్పట్లో లేదండి ఉపనిషత్తులో అలా లేదండి మరో అలా ఉందన్నవాడు ఎవడూ లేడు శంకరుల కాలంలో ఆయన కాలంలో వచ్చిన సమస్యలా అవునండి ఉపాసనలో అలా లేదు కర్మలో అలా లేదు మేము కర్మకాండను ఉపాసనాకాండని పట్టుకుని ఈ అద్వై బ్రహ్మని మేము అంగీకరించము అని వాళ్ళు చెప్పారు అంతే తప్ప ఉపనిషత్తులో అలా లేదు అనే మాట ఆ కాలంలో లేదు అది ఎప్పుడు వచ్చిందంటే రామానుజుల కాలంలో బిగిన్ అయింది రామానుజులు కూడా ఉపనిషత్తులని డిస్టర్బ్ చేసే ప్రయత్నం ఇంటి నుంచి చేయలేదు ఆయన ఆయన వాటి దారిని వాటిని విలేషన్ వదిలేసి జాగ్రేమో పాశురాలు పెట్టుకుంటే దాంట్లో ద్వైతమే ఉంటుందిగా పాశురాల్లో ఈ గోపికలు అందరూ వెళ్ళి కృష్ణుల్ని చెప్తూ ఉంటాం ఒక ఆయన పాశురాలు విన్నా ముప్పై రోజులు విన్నా ముప్పై రోజులు తిన్నాం వాడు నలభై రోజులు నలభై రోజులు విన్నారు ఆయన ఆయన ఎదుగుదరు చాలా పెద్ద చాలా వివేకం గెలవాడు చాలా షార్ప్ అండ్ షూట్ గాయ వరల్డీ ఈ శాస్త్రాలు అవి చదివినవాడు కాదు చాలా వరల్డీ పెరిస్థానం ఆయన ఆ గ్రామానికి పెద్ద నేను స్వామి లబ్ధానందీ మహారాజు ఇద్దరం కూర్చొని ఉండగా మమ్మల్ని చూడడానికి వచ్చాడు వచ్చి ఏదో ఈ మాట ఆ మాట వస్తే లబ్ధాలల్లగారు ఏదో ఎలా వద్దో అలా ఉద్దో అడిగినప్పుడు ఈ ఈ ధనుర్మాసం వచ్చింది నేను నలభై రోజులు వాషు రూములు విన్నాను తెల్లవారు శ్రద్ధగా విని పొంగలు ఇవి తిని వచ్చాను ఆ పనులు ఏం చేశాను అని ఆయన చెప్పారు ఇంకో వారు చెప్పారు ఆ నలభై రోజుల్లో నాకు అర్థమైంది ఏమిటంటే ఈ మొత్తం తిరుపతి కలిపి గోపికులు వెళ్లి శ్రీకృష్ణుడి నిద్ర లేపడం తప్ప మరేమీ లేదు అని చెప్పాడు లౌకికుడు నేనంటే పోనీ ఇవన్నీ పెద్ద పట్టించుకోవాలని అనుకోవచ్చు ఆయన సంసారి వెరీ ఆబ్జెక్టివ్ గా చూసి అలా చెప్పాడు అయితే అంతకంటే ఇంకా కనపడలేదా అని నేను ఆయన అడిగాం లేదు ఇంకే కనపడింది ఇంతకంటే వేరే ఏమీ కనపడలేదు అని మనం వివేక చూడమని ఏదో పాఠానికి వచ్చి మీ పాఠం కొంచెం విలక్షణంగా ఉంది ఆలోచింపజేసి ఇట్లా ఉన్నది ఈ పాశురములలో ఆలోచించడానికి ఏమీ లేదు కృష్ణుడు గోపికలు వస్తారు కృష్ణుని లేపుతూ ఉంటారు ప్రతిరోజు లేపడమే అని ఆయన చెప్తారు పైగా అప్పుడు నేను అంటున్నా ఓహో ఇలా ఉంటాయా అనుకున్నాను నేనేమి విన్నానా అన్నాడు నేను వినలేదు నేను చదివితే నాకు తెలియదు కూడా ఆ భాష తెలియదు కాబట్టి అది ఏదో పెట్టి అదంతా పారాయణ చేసుకోండి రాని ఆయన దాన్ని అప్పజెప్పాడు దాన్ని పారాయణ చేసుకోండి ఉపనిషత్తుల్ని ఆయన డిస్టర్బ్ చేయలేరు ఇంచుమించు మధ్య సంప్రదాయంలో వచ్చేప్పటికీ ఉపనిషత్తుల్ని బాగా డిస్టర్బ్ చేసేస్తారు కాబట్టి ఈ రోజునే ఉపనిషత్తులు అద్వైతాన్ని చెప్తున్నాయా ద్వైతాన్ని చెప్తున్నాయా అనే శంక గలదు ఈ రోజున సమాజంలో ఆనాడు ఆ శంక లేదు ఈ తేడా గమనించారా మీరు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఉపనిషత్తులలో ప్రతిపిపాదీషిత అర్థ ఇప్పుడు ఈ పూర్వపక్షులు ఉన్నారు వైశేషుకులు నైయాయికులు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఉపనిషత్తుల జోలికి వెళ్ళరు ఎందుకంటే ఉపనిషత్తుల్లో అద్వయ బ్రహ్మే ఉందండి మేము దాన్ని జోలికి రాము మేము కర్మకాండం చూసుకుని ప్రొసీడ్ అవుతున్నాము అని అలా వచ్చారు అస్తూ కాండద్వయే అది అంతే అవధారణావగమ్యే అయితే ఉపనిషత్తులలో ఉన్నమాట వాస్తవమే కానీ కర్మకాండ యొక్క అంతమునందు కూడా దీనినే చెప్పారు కర్మకాండం మొదట్లో చెప్పకపోవచ్చు చెప్పలేదు కాండద్వయే అంతే జ్ఞానకాండకే అంతము నుండి ఉపనిషత్తులు ఇదే చెప్పాయి కర్మకాండ యొక్క అంతమునందు కూడా ఇదే చెప్పారు అక్కడ విషవశ్వరు అది కర్మకాండ పూర్తవుతుంది విషవ ముప్పై అధ్యాయంలో కర్మకాండ పూర్తవుతుంది ఆత్మమేధము అనే యజ్ఞము ఉపాసన అక్కడికి పూర్తవుతాయి నలభై యవది ఈశావర్షి ఉపనిషత్తు కాబట్టి కర్మకాండ అంతంలోనూ అద్వయ పరబ్రహ్మ అనే చెప్పారు సరే ఇంకా జ్ఞానకాండలో అద్వయ పరబ్రహ్మ అనే తెలుస్తూనే ఉన్నది ఓహో ఇక్కడ కాండద్వయ అంటే నేను అలా అనుకున్నా అలా కాదు ఇది మొదటి కాండ బృహదారం యొక్క ఉపనిషత్తు ప్రథమకాండ రెండవ మధుకాండ రెండవది సో ఇత కూడా మధుకాండకు అంతములో అది మధుకాండకు అంతములో ఇక్కడ రెండు కాండలు ఉన్నాయి మధుకాండ యాజ్ఞవంశ్యకాండ ఇప్పుడు నడుస్తున్నది మధుకాండే ఎస్ ఇప్పుడు నడుస్తున్నది మధుకాండ మొదటి రెండు అధ్యాయాలు మూడు నాలుగు అధ్యాయములు యాజ్ఞవల్స్యకాండ ఐదారధ్యాయములు అష్టాధ్యా ఆరోధ్యాయములే ఐదారధ్యాయములు ఖెలకాండ అని నాకు గుర్తు కాబట్టి మధుకాండలో ఉన్నాం రెండు అధ్యాయాలు మధుకాండ అంతములో బ్రహ్మ ఆత్మయే బ్రహ్మ అని చెప్పారు నెక్స్ట్ కాండ యాజ్ఞవల్స్యకాండ దాని అంతములో కూడా అదే మైత్రేవి బ్రహ్మణం దాని ఇది బ్రహ్మగుద్రి బ్రహ్మణము కాబట్టి రెండు కాండ కాండద్వయం అంటే అది గృహదారుణ యొక్క ఉపనిషత్తులు ఉండే రెండు కాండాలు జ్ఞానకాండ కర్మకాండ అని కాదు కాబట్టి ఇక్కడ రెండు కాండల యొక్క అంతము నిశ్చయంగా చెప్పారు అవధారణ అంటే బల్ల బుద్ధి మరీ చెప్పారు కాబట్టి మనకు ఆ విధంగా తెలుస్తోంది అలా చెప్పింది శృతి ఈ రెండో కాండ ఈ మధుకాండ అంతంలో ఏమని చెప్పింది ఇతి అనుశాసనం ఇది మీకు చేసే ఉపదేశము ఇనుశాసనం మధుకాండాంతమునందుదరే ఖల్వ అమృతత్వం అదే మైత్రి అమృతత్వం అంటే ఇంతే ఏమిటి జీవబ్రహ్మైత్యమును తెలుసుకున్నదే అమృతత్వము అదే మోక్షము అని యాజ్ఞవల్స్యకాండకాంతమునందు కూడా నిశ్చయముగా చెప్పడమైనది తర్వశాఖోపనిషత్సూకత్వ విజ్ఞానం నిశ్చిర్థ అది బృహత్ బృహదారణ్యుల్లో ఉండే రెండు కాండల సమాచారం ఇది కాక ఇంకా అనేక శాఖలు ఉన్నాయి ఇది కాణ్వశాఖ సుఖుర్వేదీయ కాణ్వ శాఖ తైత్రీయ శాఖ కృష్ణయజుర్వేదము ఋగ్వేదము అలా ఉన్నాయి ప్రతిశాఖకి ఉపనిషత్తులు ఉన్నాయి ఆ ఉపనిషత్తులన్నిటి ఎందు ఖచ్చితంగా చెప్పిన తాత్పర్యమేంటి నిశ్చిత అర్థ ఏమిటి బ్రహ్మతత్వ విజ్ఞానమే దీవబ్రహ్మైక్యమే అక్కడ చెప్పబడినది దీవబ్రహ్మల భేదం అయితే చెప్పక్కర్లేదండి ఎందుకంటే దీవబ్రహ్మల భేదం మనకి తెలుస్తూ మన అనుభవంలో ఉన్నదే అది దేహము నేను ఎప్పుడైతే అనుకున్నాడో వాడు జీవుడు బ్రహ్మకండ భిన్నంగానే ఉంటాడు ఏమ బ్రహ్మ భేదము సత్యము కాకపోతే అప్పుడు శృతొచ్చి చెప్పాలి అలా ఉన్నదా ఉన్న భేదాన్ని చెప్పడానికి శృతెందుకండి దీనికోసం అది సంగతి